తిరుమల లీలామతం ఏడవ అధ్యాయం కొడుక్కి తల నరికినా బైఖానసముని తిరుమల దేవాలయంలో శ్రీనివాసుని పూజ చేసే కాలంలోనే ఆ ప్రాంతంలో ఒక మహాభక్తుడు నిషాదుడు ఉండేవాడు అతడు తనకు పండిన ధాన్యంలోంచి కొంత భగవంతుని నైవేద్యానికి రోజు ఆలయానికి తెచ్చి సమర్పించేవాడు నైవేద్యం అయిన తర్వాత కొంచెం ప్రసాదంగా తీసుకునేవాడు ఒకనాడు నిషాదుడు తేనె దేవడానికి అడవికి వెళ్తూ తన కుమారుని పిలిచి తాను వేగంగానే వస్తానని వచ్చే వరకు వేచి ఉండక ఆ స్వామివారి నైవేద్యానికి ధాన్యం తేనె తీసుకెళ్లి ఆలయంలో నివేదన కోసం ఇవ్వవలసిందిగా ఆదేశించి వెళ్తాడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ ఇంట్లోనే అన్నం వండి భగవంతునికి నివేదన చేసి అంటే అక్కడ నుండే కృష్ణార్పణం చెప్పి ఆ నైవేద్యాన్ని భోంచేస్తున్న తన కొడుకును చూచి ఆగ్రహంతో మండిపోయి ఆ కొడుకుని భగవంతుడంటే అంత నిర్లక్ష్యమా గుడికి ధాన్యం తీసుకువెళ్ళి ఇవ్వమంటే అంత బద్ధకమా నైవేద్యానికి ధాన్యం ఇవ్వకుండా నీవే వండుకుని తినేస్తావా భడవా అని కొడుకు తల నరికేశాడు ఆ నిషాదునికి వరాహరూపి అయిన భగవంతుడు ప్రత్యక్షమై నీ కుమారునిపై కోపం వద్దు అతడు చాలా భక్తి శ్రద్ధలతో నాకు ధాన్యం వండి నైవేద్యం చేశాడు అది నేను ఆరగించాకే అతడు భుజించాడు నీలాగా అతడు భక్తుడే అని అతని కుమారుని బతికించాడు తనకు ఒక మందిరం కట్టి తరించమని వరాహుడు ఆదేశించాడు నిషాదుడు ఆ మందిరానికి తూర్పున ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి తన దర్శనం చేసుకున్న భక్తులు తరిస్తారని నిషాదునికి వరాహరూపిగా భగవంతుడు చెప్పాడని అలా నిషాదని చేకట్టబడినదే వరాహస్వామి ఆలయమని పురాణం చెప్తాడు తిరుమల తీర్థాలు బ్రహ్మపురాణం ఉత్తర భాగంలో ఈ తిరుమల క్షేత్ర మహిమ పర్వత మహిమ ఈ పర్వతంలో ఏమి తీర్థాలున్నాయో వాటి వైభవం ప్రభావం గురించి వివరణ ఉంది ఈ పురాణం ప్రకారం ఈ క్షేత్రంలో అరవై ఆరు కోట్ల తీర్థాలున్నాయట నమ్మశక్యం కాదు కదూ కానీ ఈ క్షేత్రంలో అణు అణువున దేవతలు ఋషిమునులు గంధర్వాదులు తపస్సు చేస్తూ ఉంటారు ప్రతి రాయి ప్రతి చెట్టు బొట్టు ఈ మహాత్ములకు ఆశ్రయం నిలయము పావనమై ఈ మహాజ్ఞానులు తపః ప్రభావంతో సాక్షాత్తు భగవంతుని అనుక్షణము చూస్తూ సేవిస్తూ తరిస్తున్న మహాపుణ్యక్షేత్రం అక్కడ ఉన్న ప్రతి నీటి బుగ్గు ఒక తీర్థమే ఈ కోట్ల తీర్థాలు భగవంతుని ఎందు భక్తునికి ఆసక్తి కలిగించేవి అందులో ముఖ్యంగా వచ్చిన భక్తులకు భగవంతుని ఎందు విశేష అభిరుచి కలిగించగలిగిన జ్ఞానం ఇచ్చే తీర్థాలు నూట ఎనిమిది ఉన్నాయని చెప్పబడింది విశేషంగా అందులో అరవై తీర్థాలు భక్తి వైరాగ్యాలు కలిగించడానికి ప్రసిద్ధి అని చెప్పబడింది మహావిశేషంగా మోక్షం ఇచ్చే శక్తి కలవిగా కొన్ని తీర్థాల గురించి విపులంగా వివరించబడినది అవి స్వామి పుష్కరిణి పాపనాశనం ఆకాశ గంగ కుమారధార తుంబుర తీర్థం రామకృష్ణ తీర్థం పాండుతీర్థం పంచాయుధ తీర్థం భూగర్భం వశిష్ఠులు స్వామి పుష్కరిణి పౌరోహిత్యం చేయడం పాపం మూట కట్టుకోవడానిక మరి చేయకూడదా ప్రతి ఊరికీ ఒక పురోహితుడు ఉంటాడు పురానికి హితం కోరేవాడు హితం కలిగేట్టు చేసేవాడు కనుక పురోహితుడు అని అతనికి పేరు గ్రామం మీద ఆధారపడి పౌరోహిత్యం చేసి గృహస్థులిచ్చే పది రూపాయల దక్షిణ డబ్బులతో కాలక్షేపం చేసేవారు సంపాదించేవి ఆ కొద్దిపాటి ధనం మాత్రమే కాదు ధనం ఇచ్చిన గృహస్థుల పాపాలు కూడా వీరు తీసుకుంటున్నారని వీరిలో చాలామందికి తెలియదు దక్షిణ దానం తీసుకున్న బ్రాహ్మణుడు ప్రాహిశ్చితం క్రింద రోజు తీసుకున్న దానాన్ని బట్టి గాయత్రీ జపం ఇతర మంత్ర జపం చేయాలని తను రోజు నిత్యానుష్ఠాన కర్మలు విధిగా నిర్వహించాలని శాస్త్రంలో చెప్పబడింది ఇలా ప్రాయశ్చితం ఎంత చేసినా దక్షిణ ఇచ్చిన వారి పాపాలు అన్నో ఇన్నో వీరికి మిగిలిపోతాయని తెలుసుకోవాలి తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారైన భక్తితో వీరు వెంకటాచలానికి వచ్చి పాప పరిహారం చేసుకోవాల్సి ఉంది ఈ విషయం బ్రహ్మపురాణం ఉత్తర భాగంలో ప్రత్యేకంగా చెప్పబడింది వశిష్ఠులు రాజపురోహితులు ఎంతో మంది రాజులకు ఆయన పురోహితుడు ఆయన శాస్త్రం అధ్యయనం చేసిన మహాజ్ఞాని కనుక ఎప్పుడూ ఆయనకు పాపభీతి ఉండేది స్వతహాగా సాత్వికుడు నిష్ఠాపరుడు శాస్త్రానుసారంగా విధి నిషేధాలు పాటించేవాడు మహాతపస్వి అంతటి వానికి కూడా ఎక్కడ భీతి పట్టుకుంది ఒకసారి ఒంటరిగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు ఎందరో రాజులకు పౌరోహిత్యం చేసి అందరి పాపాలు పొందాను వాటిని ప్రక్షాళన చేసే ఉపాయం ఏమిటి ఎలా సాధ్యం అంత జ్ఞాని అయినా తెలిసిన వరకు అన్ని ప్రాశ్చిత్తాలు చేస్తున్నా ఆయన మనస్తాపం తీరలేదు దీనికి తోడు సర్వాబద్ధుడి సమస్య ఆయనకి ఇంకొకటి సర్వాబద్ధుడు ఒక బ్రహ్మబంధువు బ్రహ్మబంధువు అంటే స్వాధ్యాయ ప్రవచనం చేయని బ్రాహ్మణుడు ప్రతి బ్రాహ్మణుని విధి ఉపనయనానంతరం తన శాఖకు సంబంధించిన వేదాధ్యయనం తర్వాత శాస్త్రాధ్యయనం చేయాలి దానితో పాటు నిత్య నైమిత్తిక కర్మ శాస్త్రబద్ధంగా చేయాలి తనకు తెలిసిన శాస్త్రం ఇతరులకు నేర్పాలి దానాలు తీసుకోవడమే కాదు తాను దానం చేయాలి శాస్త్రంలో చెప్పినట్లుగా విధి నిషేధాలు తన జీవితకాలం పాటించి సర్వార్పణ బుద్ధితో భగవద్ చేయాలి ధాన్య కర్మలు తన కోసం చేసుకోకుండా సమాజం కోసం ఇతరుల క్షేమం కోసమే జీవితం గడపాలి తనకు ఇతరులు ఇచ్చిన దక్షిణ దానంతో తృప్తి చెందాలి కానీ తాను చేసిన వైదిక కర్మలకు ధనరూపంలో దాన రూపంలో దక్షిణ రూపంలో తనుగా ఏమీ ఆశించరా అటువంటి వాడే బ్రాహ్మణుడు మిగతా వారిని బ్రహ్మబంధువులు అంటారు అలాంటి బ్రహ్మబంధువే సర్వాబద్ధ పేరులోలాగానే అబద్ధాలు కర్మభ్రష్టుడు శాస్త్రజ్ఞానం లేదు బ్రాహ్మణత్వం లేదు కానీ దక్షిణ మాత్రం కావాలి ఏ నియమానికి కట్టుబడిన వాడని తెలియాలి ఒకచోట పెద్ద యజ్ఞం జరుగుతోంది బ్రాహ్మణులకు దానాలు గోరి దక్షిణలు సంతర్పణలు ధారాళంగా చేస్తున్నారు అక్కడికి ఈ సర్వబద్ధుడు వెళ్ళి ముందుగా చేయిదాచాడు ఏమిరా వశిష్ఠులు అనుకుంటున్నావా ముందుగా దక్షిణ ఇవ్వడానికి అంటూ పక్కకి నెట్టేశారు సర్వబద్ధుడికి వశిష్ఠులు ఎవరో తెలియదు కానీ అక్కడ వారి మాటలను బట్టి ఆయన ఏదో చాలా గొప్ప బ్రాహ్మణుడిని తెలిసి కర్మధర్మ సంయోగం కలిగింది ఉద్ధారమయ్యే సమయం వస్తే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది పురోజన్మ కర్మఫలం తన బతుకుపై తనకే అసహ్యమేసి సర్వబద్ధుడు తనకు ఉద్ధారం ఆ వశిష్ఠుల వారి ద్వారానే కావాలనే నిశ్చయానికి వచ్చి గురుభావంతో అప్పటి నుండి వశిష్ట వశిష్ట అని వశిష్ట జపం ప్రారంభించాడు అలా పట్టు విడవకుండా తపస్సు చేస్తున్నట్టు వశిష్ఠనామ జపం చేస్తున్న విషయం వశిష్ఠుల వారి దాకా వచ్చింది నా పాపాల గురించి మనస్తాపంతో ఉన్న నాకు ఈ సర్వ బిని పాపాల నన్ను నమ్ముకున్న వీడిని ఉద్ధారం చేయకపోతే వీడి పాపాలు కూడా నాకు అంటుకునేలా ఉన్నాయి కనుక వీడి పాప ప్రక్షాళన కూడా నా బాధ్యత అని ఉపాయం ఆలోచించాడు ఈ పాప పరిహారం కోసం బ్రహ్మదేవుని గురించి ప్రార్థించి మెప్పించి తన పరిస్థితి చెప్పుకుని ఏం చేస్తే ఈ పాప పరిహారం అవుతుందో సెలవు ఇవ్వమని ప్రార్థించాడు బ్రహ్మదేవులు వశిష్ఠులకు ఉద్ధారం కావడానికి చెప్పిన ఉపాయం వేంకటాచల క్షేత్రం చాలా మహిమగలది శ్రేష్టమైనది పాప ప్రక్షాళనకు అంతకు మించిన క్షేత్రం లేదు స్వామి పుష్కరణిలో స్నానం చేసి మిగతా తీర్థాలు సేవించి వేంకటాచలానికి పాఠ శాస్త్రాధ్యాయనాలతో ప్రదక్షిణ చేస్తే నీ కోరిక తీరుతుంది వశిష్ఠులు ఎందరో రాజులను ఉద్ధారం చేసిన మహర్షి విశ్వామిత్రులంతటి వాడికి ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన వాడు వశిష్ఠులు అలానే చేసి తాను ఉద్ధారమై తనతో పాటు సర్వాబద్ధుని కూడా ఉద్ధారం చేసి అతడిని సర్వసిద్ధునిగా మార్చిన వృత్తాంతం బ్రహ్మపురాణం ఉత్తర భాగంలో చెప్పబడింది అలా వేయం పాపాల కట నాశనం చేయగల శక్తి ఈ పర్వతానికి ఉంది కనుక ఈ పర్వతం వెంకటాచలం అటువంటి శక్తి స్వత సిద్ధంగా ఆ పర్వతానికి దానిపై ఉన్న తీర్థాలకు ఉంది ఎందుకంటే వైకుంఠంతో దిగివచ్చిన స్వామి అక్కడే ఉన్నాడు గనుక అది స్వామి వారి క్రీడాచలం కనుక పాపనాశనం పూర్వం వృత్తాసురణ వధించిన ఇంద్రుడు ఈ తీర్థంలో ఒకసారి స్నానమాచరించిన మాత్రాన బ్రహ్మత్య నుండి విముక్తి పొంది తిరిగి ఇంద్రపదవి పొందాడు